సర్వజ్ఞుడై ఉంటాడు సర్వవ్యాపకమై ఉంటుంది ఆ చైతన్యం ఆ చైతన్యంలో ఒమిషన్స్ కమిషన్స్ ఏమి ఉండవు దేనికి పొంగిపోవాల్సిన అవసరం లేదు దేనికి కుంగిపోవలసిన అవసరం నిజంగా చెప్తున్నాను ఆ స్థితిలో ఉండి చూడండి ఎంత అసలు ఏది ఉన్నా నథింగ్ ఏది లేకపోయినా నథింగ్ మా గురువు అంటారు ఆగతే స్వాగతం కురియాత్ గచ్చంతం నని వారయ్యే ఓకే రాలేదా ఓకే ఈ స్థితిని ఆ మూలంలో ఆ స్వరూపంలో నిలబడ్డప్పుడు మీరు ఏం చేయాలనంటే మీరు ఈ సాధన నిలబెట్టుకునే దానికి ఏమీ లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నీటి మీద బుడగ అగ్నిగుండంలో నిప్పురవ్వ అలా మీరొక్కసారి ఆ మహా ఉండి ఆ నేననే తలంపు వచ్చినప్పుడు తలంపుని చూడడం మొదలు ఆ తలంపు ఎలా ప్రవర్తిస్తుందో బయట ప్రవర్తిస్తుంది మీరు ఆ తలంపుని కనుక సాక్షిగా మీరు గుర్తించడం మొదలు పెడితే ఈ పాత్రలన్నీ అణిగిపోతాయి శాంతత వస్తుందండి సౌక్యం ఆనందం మీరు ఎంత వీలైతే అంత ఆ మూలంలో ఆ స్వరూపంలో అలా నిలబడి ఆ తలంపుని కనుక సాక్షిగా మీరు చూడడం మొదలు ఆ తలంపు కూడా పడిపోతుంది ఒకరోజు గాలిపటం ఎంతసేపు ఎగురుతూ ఉంటుందండి ఎగిరించినంతసేపు ఎగురుతుంది తర్వాత వీడు తాడు లాగేసుకుని చుట్టేసింటికి పట్టుకెళ్ళిపోతాడు వీడు గాలిపటాన్ని పడేసుకున్నాడు కానీ వీడు పడిపోలేదుగా అలాగని నేను అనే తలంపుని హాయిగా ఎగిరించండి ఆకాశంలో గగన వీధుల్లో ఆయిగా లోపల ఓ ఇన్ని అందంగా ఆస్వాదించండి తర్వాత ఇంకా ఆట ఆపేసుకోవాలనుకున్నప్పుడు ఆ తలంపుని గాలిపటాన్ని తీసుకోండి చుట్టేసి హాయ అప్పుడు మీరు మూలమై ఉండండి మీరు మీరే మళ్ళీ గాలిపటం ఎగరే ఎగరేసుకోండి అది గాలిపటం అండి ఆ స్థితిలో మీరు ఉన్నప్పుడు దాన్ని ముక్త స్థితి దాన్నే జ్ఞానస్థితి అదే స్వరూప స్థితి దాన్ని ఇక్కడ అహమపేతం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగియం ఇది నేను శాస్త్రంలో చెప్పబడ్డ వాక్యాల్ని లోపల అరిగించుకోకుండా అక్కిన మాటలు కావయ్యా మహతు ఇదం రమణ వాక్ నా తపస్సుతో నా చింతనతో నా స్వరూప స్థితిలో ఉండి ఏ శాస్త్రమైతే ఈ వాక్యాలను చెప్పిందో ఆ శాస్త్ర వాక్యాలకి నా అనుభవానికి మధ్య ఉన్న ఖాళీని తపస్సుతో తొలగించుకుని ఏకమై ప్రకాశించే ఆ చైతన్యంతో మీతో మాట్లాడుతున్నాను మహదిదం తపో రమణ వాక్యం ఏంటది అహం అపేతకం నిజ విభానకం ఆ నేననే తలంపు పడిపోవచ్చు కానీ నేననేది పడిపోదు నేననేది ఎప్పుడూ శాశ్వతమై ఉంటుంది నేననేది శాశ్వత తత్వం ఆ అహం అనేటువంటి ఆ చైతన్యంలో తలంప అనేది పుడుతుంది పడుతుంది తలంపు పుడుతుంది పడుతుంది తలంపు పుడుతుంది పడుతుంది ఒకరోజు పుట్టడము పడిపోవడం ఆగిపోతుంది బట్ నేను ఐ స్టిల్ కంటిన్యూ టు అహం చిదానందరూప శివోహం శివోహం ఒక్కసారి ఆ కళ్ళు మూసుకుని నేను చెప్తూ ఉంటాను ఒక్కసారి చూడండి అది మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం ఈ దేహము ఈ అవయవాలు ఈ కాళ్ళు ఈ చేతులు మాంసపు పిండమయమైనటువంటి దేహం నాకు తెలిసిపోతుంది నేను ఇది కాను ఈ దేహం కేవలం నేను తగిలించుకున్న ఒక అంగిల ఒక వస్త్రంలా కనిపిస్తుంది ఇందులో నాడులన్నీ వ్యాపించి ఉన్నాయి రక్తనాళాలు రక్త ప్రసరణ జరుగుతూ ప్రాణం కొట్టుకుంటూ ఉంది మనస్సు కదులుతూ ఉంది బుద్ధి నిర్ణయిస్తూ ఉంది ఇవన్నీ పరికరాలే కానీ నేను అనే తలంపు నేను నేను అనే తలంపు అది కూడా నేను కాను సాక్షినై అఖండ చైతన్యమై అహం అహం తదేకోవశిష్ట शिव केवल शिवोह शिवह अहं अहं अहम चिदाननंद आ स्थित अदी निजम यदार्थ स्थिति ఆ స్థితిలో ఉన్నప్పుడు తలంపు కూడా బాధితమే ఆ తలంపు కూడా బాధితమైన తలంపు అది మనకు మహర్షి అందించారు అందుకని ఇక్కడ ఆ స్థితిని మనం నిలబెట్టుకోవడం ఆ స్థితిని మనం విచారణ చేయడం అది మీ చేతుల్లో ఉంది అర్థమైంది అది మీ చేతుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఈ రమణ మహర్షుల వారి యొక్క క్లిప్తంగా ఈ చరిత్ర ఒక్కసారి ఆయన యొక్క ఈ గ్రంథకర్త ఆయన ఆయన గురించి చెప్పుకోవాలి ముందు చెప్తే మనకు ఒక మైండ్ ఫ్రేమ్ ఉంటుంది ఇప్పుడైతే చాలా బాగుంటుంది రమణ మహర్షి అక్కడ రామనాథపురం జిల్లాలో తిరుచుండి అనేటువంటి గ్రామంలో సుందరమయ్యర్ అడగమ్మాలనేటువంటి ఒక మంచి సాంప్రదాయకమైనటువంటి కుటుంబంలో వాళ్ళిద్దరికీ పుణ్య దంపతులకి రెండో కొడుకు జన్మించారాయన ఆయన పేరు వెంకట్రామన్ ఆయన ముప్పై పన్నెండు పద్దెనిమిది వందల డెబ్బై డిసెంబర్ ముప్పై తేదీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జన్మించారాయన సుందర డిసెంబర్ ముప్పై పద్దెనిమిది వందల డెబ్బై సుందరమయ్యర్ ఆయన మంచి ప్లేడర్గా ప్రాక్టీస్ చేసేవారు అలగమ్మాల్ ఆవిడ హౌస్ వైఫ్ ఆవిడ ఇద్దరికి రెండో కుమారుడు ఆయన అటువంటి మహర్షి వాళ్ళ పేరు నాగస్వామి వీళ్ళిద్దరు చదువుకుంటూ ఉన్నారు కొంతకాలం తర్వాత హై స్టడీస్ చదవాలి హైయర్ స్టడీస్ దానికి వీళ్ళ మేనమామ ఇల్లుంది మధురైలో మీనాక్షి సుందరేశ్వర స్వామి గుడుంది ఆ పరిసర ప్రాంతంలో ఇల్లు మధురై పెద్ద ఊరు అప్పట్లో ఆ ప్రాంతానికంతా మధురై చాలా పెద్ద సిటీ అనమాట ఈవెన్ ఇప్పటికి కూడా మధురై ఇస్ గ్రేట్ సిటీ టెంపుల్ సిటీ అది ఆ మధురైలో వీళ్ళని చదవడానికి పెట్టారు మామ ఇంట్లో అప్పుడు సరిగ్గా చదువుతూ చదువుతూ ఈ మహర్షి ఈయన టెన్త్ క్లాస్కి వచ్చారు ఈయన బహుశా పద్దెనిమిది వందల తొంభై ఐదు అయ్యి రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు గెస్ట్ వచ్చారు వీళ్ళ మేనమావని కలుద్దామని వాళ్ళు లేరు వాళ్ళు రాగానే ఇలాగా మామే లేరండి అని చెప్పారు ఆయన అన్న తర్వాత వాళ్ళు అడిగారు ఓహో అలానా మేము వెళ్ళొస్తానులే బాబు అంటే ఎక్కడికైనా అంటే అరుణాచలం అన్నారు ఈయన గుండెంత ఒకసారి ఏంటిది అరుణాచలం మనసు మారింది లోపల మొదలైపోయింది అరుణాచలం అరుణాచలేశ్వరుడు ఏమిటో తన తండ్రి తన తల్లి ఒకసారి అమ్మ అనుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి నాన్న అనుకుంటే ఒక్కసారి ఆయన గుండెల్లో ఏదో పిండినటువంటి తెలియనటువంటి ఒక ఆవేశం ఉప్పొంగింది శబ్దం విన్నాడాయన ఈ శబ్దం ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి శబ్దం కొంతకాలం మతిమరుపు వచ్చింది అంటే జన్మ మారింది ఉపాధి వేరే వచ్చింది ఈ పదవ క్లాస్ వరకు ఆ ఉపాధి నలిగింది దానికి దూరమైంది గత ఉపాధి అక్కడ వరకు సాధన చేసి పడేసింది తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికాత్ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోపిజాయతే అథవా యోగినామేవ కులే ధీమతాం ఆయన విన్నారాయన అరుణాచలేశ్వరుడిని ఎక్కడాని అడిగాడు తిరువన్నామలే దగ్గర అన్నారు ఇంకా ఆయనకు అది విన్న క్షణం నుండి మారిపోయింది మొత్తం स्कूल के यदोलावाड़ा यह अन्ये तिटेवा बा चा चुटनी टेस्टनासेवा का होमवर्कते वील ए बैठक पुस्तकाली चेगरे पिछड़ की आयन की इो विष तयार ये का पुस्तक दिचेवा इलागेवाड़ा अभी विचित्र ఒకసారి ఆయనకి ఎక్కడో ఎవరో ఆయనకు ఒంట్లో బాగోలేదు ఎవరో చనిపోయారని వార్త తెలిసింది ఓ చనిపోవడమా అంటే ఏంటి మరణించడం ఆలోచిస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయనకి జ్వరం విపరీతమైన జ్వరం వచ్చింది ఆయన మంచం మీద పడుకున్నాడు ఆ మృత్యు చనిపోయారంటే ఎలా ఉంటుందని ఆ మృత్యుని ఊహించుకున్నాడంటే ఇప్పుడు నేను చనిపోతే ఈ శరీరాన్ని ఆయనకి తీసుకెళ్ళినట్టు నన్ను తీసుకెళ్తారు దీన్ని కాల్ అని గుర్తించి ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు కాల్ చేస్తున్నారు కదా ఎవడు ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నారు కాల్ చేస్తున్నాడని అనుకున్నది ఎవరు ఈ శరీరం కాదు కదా నేను ఈ శరీరం కంటే వేరై ఉన్నాను అదే ఇప్పుడు అర్థమవుతుంది ఓహో ఈ శరీరం నేను కాదన్నమాట నేను వేరన్నమాట ఓ అరుణాచలేశ్వరుడు అని ఇదంతా ఒక గత స్మృతులన్నీ గుర్తుకొచ్చేస్తాయి సాధన చేసినటువంటి సిద్ధుడైనా ఉపాధి సహకరించక పడిపోయాడు మళ్ళీ జన్మెత్తాడు ఆయన ఆ కంటిన్యూషన్ ఇప్పుడు అన్నీ కనెక్ట్ అవుతున్నాయన్నీ వాళ్ళ అన్నయ్య వచ్చాడు పేపర్లన్నీ చిందరందరగా పడిపోయినాయి ఇతరులా కూర్చో ఉన్నాడు వాళ్ళ అన్నయ్య అన్నాడు పని పాట సన్యాసికి లోకంలో ఏం పని అన్నాడు ఆయన వెంటనే ఉపదేశం నిజమే కదా ఈ లోకంతో నాకు పని లేనప్పుడు ఇక్కడ నేనుండేం చేస్తాను అనుకున్నాడు సరే పరీక్షలకు టైం వచ్చింది స్కూల్లో డబ్బులు ఇచ్చాడు వాళ్ళ అన్నయ్య పరీక్ష పేపర్లకి వీటికి కట్టిరమ్మని ఈ డబ్బులు తీసుకుని లెటర్ రాశారు ఈ వెంకట్రామన్ ఇంకా వెళ్ళొస్తున్నాడు ఏవనుకోవద్దు నా నువ్వు అన్నావు కదా నాకు పని పాట లేదు నిజమే నాకు ఈ లోకంలో ఏ పని లేదు నేను చేయవలసిన పని ఒకటి ఉంది నేను చేసుకోవాల్సిన పని ఒకటి ఉంది దానికోసం వెళుతున్నా నా గురించి ఎక్కువ వెతకొద్దని రాసిలిపాడాడు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆ ముద్ర వదిలిపెట్టి నడుచుకు అంటే కొంత డబ్బుంది ట్రైన్ తీసుకుని కొంత దూరం వచ్చారు వచ్చిన తర్వాత ఆ డబ్బులు అయిపోయింది చూడండి సత్యత ధర్మ ట్రైన్లో వెళ్ళలేదు ఆయన ఏం చేశారంటే దిగారు కొంతకాలం నడిచారు నడిస్తే అలసట రెండు నడిపించింది ఓహో బంగారు పోగులున్నాయి బ్రాహ్మణ కుటుంబంలో ఓటు బ్రహ్మచారి ఉపనేనమైంది బంగారు పోగులున్నాయి తీసి అమ్మేశారు అమేసి ఆ ఆ డబ్బు తీసుకున్నాడు ఆయన ఆ డబ్బు తీసుకుని ట్రైన్ ఎక్కి అరుణాచలానికి వెళ్ళారు అసలు అరుణాచలంలో అడుగు పెట్టడంలోనే మనిషి ఊగిపోయాడు ఆయన ఏమిటో తన స్వస్థలానికి వచ్చేశాడు ఆయన అరుణాచలా అరుణాచల అనుకుంటూ వెళుతూ ఉన్నాడు ఆ కొండకేసి చూస్తున్నాడు ఆయన అక్కడికి శివుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్లేలోపే ఆయన ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళాడు న కర్మణాన ప్రజయాన్ని ఆ మంగళతన్ని పిలిచి మొత్తం తీసేయమన్నాడు ఉపనయనం తీసి నదిలో పడేశారు మిగిలిన డబ్బుని అవతల పారేశారు మొత్తం బట్టలన్నీ తీసి ఉన్న పంచాదంతా తీసి చిన్న కౌటూలం తీసి కట్టుకున్నాడు అరుణాచలేశ్వరి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకున్నాడు ఆయన వెళ్ళి అక్కడ గుహలో కూర్చుండిపోయాడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ తపస్సు అంటే గత స్మృతులన్నీ అతనికి వచ్చాయి ఆ శాస్త్ర చింతన ఆ తపస్సు ఆ అనుష్ఠానం అంతా ఒక్కసారి తిరిగింది ఆ వయసులో పట్టుకున్నారు ఆయన ఆ తపస్సు మొదలుపెట్టారాయన నేను అనేటువంటి ఆ మూలాన్ని వెతకడం మొదలుపెట్టారు అహం అహం ఎక్కడ స్పందిస్తుందో దాన్ని పట్టుకోవడం మొదలుపెట్టారు హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అక్కడికి వెళ్ళి నిలబడ్డారాయన నిలబడేటప్పటికీ పన్నెండు సంవత్సరాలైపోయింది తేళ్లు పావులు అన్నీ తాకడం మొదలుపెట్టి ఏం పట్టించుకోలేదు అన్నీ ఉండేవి అక్కడ అయితే ఇంకా అక్కడి నుంచి లేచి ఇంకా బాగులేదని పైకి కొండ మీదకి గుహకెళ్లారు ఇరూపాక్ష గుహ ఏదో ఉంది పైన ఇంకా ఆ గుహలోకి వెళ్లారు ఆ గుహకెళ్లి ఇంకా చాలా కాలం అక్కడ తపస్సు చేశారు అయితే ఒక ఆవిడ ఆయన గురించి ఏదో అంబలో ఏదో జావ పట్టుకెళ్లేదు ఆవిడ చూసొచ్చి అక్కడ మౌనస్వామి ఒక ఆయన ఉన్నారు బాలస్వామి ఉన్నారు బ్రాహ్మణస్వామి ఎవరికి తోచిన పేర్లు ఆలు పెట్టుకుంటూ ఆయన పిలిచేవారు దేనికి స్పందించేవారు కాదు మౌనంగా ఉండేవాడు కొంతకాలానికి ఆ మౌనంలో ఉంటూ ఉంటూ ఉంటూ అరుణాచలము ప్రసిద్ధమైంది ఈయన ప్రసిద్ధ అయ్యారు అందరికీ తెలియడం మొదలుపెట్టారు ఈయన సాధన అలాంటిది అరుణాచల క్షేత్రం కూడా సిద్ధులకి తపస్సులకి నిలయం అక్కడందరూ సిద్ధులు ఉండేవారు బ్రతికేవారు అరుణాచలం అటువంటి క్షేత్రంలో ఆయన తపస్సు చేశారు చేసిన తర్వాత కొంతకాలానికి కావ్యకంఠ గణపతి ముని వచ్చారు మహాజ్ఞాని ఆయన సామాన్యుడు కాదు పండితుడంటూ ఏదో దీనికోసమో దానికోసమో పాండిత్యం తెచ్చుకున్న వ్యక్తి కాదు స్వతహాగా పండితుడైనా స్వయం పండిత వాక్యాలు కాదు చాలా తపస్వి ఆయన ఆయన వచ్చి మహర్షిని చూశారాయన ఏమిటో తేజస్సు ఆయన కళ్ళు ఆయన సన్నిధి కావ్యకంఠ గణపతి ప్రభావితం చేసింది చేసి ఒక ప్రశ్న వేశారు మౌనమే మహర్షి ఏం మాట్లాడలేదు ఆ కావ్యకంఠ గణపతి అడిగారట ఇవ్వండి నేను ఇన్ని తెలుసుకున్న ఏదో వెలితి నాలో ఉందండి అని అప్పుడు మహర్షి అన్నారట అప్పుడు మాట నోరు విప్పారట నాయనా అన్నారట ఆయన మహర్షి ఈయనకు అన్ని భాషలు వచ్చి మహర్షి కొన్ని భాషలు వచ్చట నాయనా నాకు వెలితి ఉంది అనేవాడు ఎవరు నాయనా నేనండి ఆ నేను ఎవరినాయనా అడిపాడు ఆయనంతే ఈయన సాధన చేసి చేసి కదా పండు బాగా మగ్గింది జస్ట్ ముట్టుకోవడమే పడిపోయింది పండు అంతే మహర్షి ప్రశ్న ఒక్కటి ఆ నేను ఎవరు నాయన అయిపోయింది ఆ నేను గురించి ఆలోచనే ఆ మూల తలంపులో తలంపు పడిపోయింది మూలమైపోయాడు నాయన కావ్యకంఠ గణపతిని అయిపోయారాయన అప్పుడు ఆయన స్థితిలోకి వచ్చి చెప్పారట ఈయన ఈ రోజు నుండి రమణ మహర్షిగా పిలువబడతారు ఇలా రమణ మహర్షిగా ఆయన గురించి కావ్యకంఠ గణపతి జగదీశ్వర శాస్త్రుడన్న వ్యక్తి నాగస్వామిని ఇక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ అందరూ మురుగనారు ఈ కవులు తమిళ కవులు అందరూ కూడా ఆయన గురించి అందరికీ చెప్పడం అందరూ రావడం ఆయన దగ్గరికి వచ్చే ఉపదేశం పొందడం ఏంటి నేనెవరు బస్ అదే ఉపదేశం బ్రహ్మాస్త్రం ఆ ఒక్క బ్రహ్మాస్త్రం వేసేవారు అందరికీ అజ్ఞానం అంతా తొలగిపోయేది అలా ఉండడం ఆశ్రమం డెవలప్ అవ్వడం జనాలు రావడం ఇకనే అలా కూర్చునేవారు కాదు ఆవుల దగ్గరికి వెళ్ళేవారు కుక్కల దగ్గరికి వెళ్ళేవారు అన్ని చేసేవారు అందరి కోసం వంటలు వండారు గొప్ప వంట వండేవారు అనమాట రమణ ఆయన వండిక అంత టేస్ట్గా ఉంటుంది అంత రుచి ఆయనన్ని కూరలు జరిగేవారు వంటలు వండేవారు అందరికీ పెట్టేవారు అన్నీ చేసుకునేవారు ప్రశాంతంగా హాయిగా గిరి ప్రదక్షిణ అయితే ఇలా ఉండగా ఉండగా అప్పడాలు వచ్చేవారు పాటలు పాడించేవారు ఆయన అప్పడాలు ఎత్తే దగ్గర ఒక పాట ఉందనమాట అప్పడ మొత్తి చూడు ఈ అప్పడ మొత్తి చూడని ఒక పాట ఉంది చాలా పాటలు పాడేవారు జోకులు వేసేవారు నవ్వించేవారు సరదాగా ఆయన నవ్వేవారు ఆనందంగా ఉండేవారు ఆ శాంత స్థితి ఆ స్వరూప స్థితి ఆయనకి ఉన్నట్టుగా ఉండొకసారి ఏంటైందనంటే సర్కోమ అంటే రాచపుం వచ్చింది వీటి మీద అంటే అయిపోయింది ఉపాధి అయిపోయింది కాలంలో ఉపాది ఉపాధి పడిపోవాలి అందరూ బెంగపెట్టుకున్నారు రోజురోజుకి క్షీణం కనిపిస్తుంది శరీరంలో కానీ ఆయన మటుకు అలానే ఆ బ్రహ్మతేజస్సు అలానే ఉంది ఆ కళ్ళల్లో ఆ వర్చస్సు ఆ అలానే ఉంది కాంతి ఎక్కడికి పోలేదు ఆయన శరీరం అయితేనే కదా పరిమితం శరీరం కాదు కదా ఇప్పుడు కొండలో దీపం పెట్టుకుని వెళ్ళామనుకోండి దీపానికి ఏమైనా కొండ యొక్క రూపాలు తగులుతాయా తగలవు దీపం దీపమే కొండకుండేటువంటి మట్టే కొండకుండేటువంటిదో కొండకి ఉండిపోతుంది కానీ దీపానికి ఏం తగులుదుగా కుండవాసం దీపానికి తగులుతుందా కొండ రంగు దీపానికి తగులుతుందే అంటదు అది ఉపాధిది అహే ఆయన ప్రకాశం ఆయనదే అఖండ ప్రకాశంలో ఉన్నారు అయితే డాక్టర్లందరూ చేయండి దీన్ని ఆపరేట్ చేస్తామని అంటే ఎందుకయ్యా అదేదో ఆశ్రయించింది దీన్ని ఉందని లేదండి చేద్దాం భక్తులందరూ ఒత్తిడి చేశారు సరే అనగా ఆపరేషన్ చేశారు చేస్తే ఇలా గోడ మీద చేపెట్టి మత్తు తీసుకోలేదు చెయ్యండి అన్నారు ఎందుకనంటే అసలు ఎందుకు మత్తు నేను పడుకోక్కర్లేదుగా చెయ్యండి చేశారు ఆపరేషన్ చేసినా ప్రారంధం అది ఎవరిని వదిలిపెట్టదన్నట్టు ప్రారంభం ఉంది ఈలోగా ఏంటంటే వాళ్ళ అమ్మగారిని కూడా తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళ అమ్మ వచ్చింది వాళ్ళ అమ్మగారిని దగ్గర పెట్టుకుని ఆరు సంవత్సరాల తల్లితో గడిపారు ఆయన వాళ్ళమ్మ ఆయన కలిసి కూర్చునేవారు మాట్లాడుకునే మాట్లాడుకునేవారు ఆవిడ కాలం చేసింది ఆవిడకి సమాధి కట్టారు అక్కడ మాతృ సమాధి అని మాతృమందిరం మాతృదేవతా మందిరం అని తల్లికి ఈయనకి ప్రారంధం అలా దగ్గర పడింది అలాగా రాచపుండుతో బాధపడ్డారు అంటే బాధ అంటే ప్రారంధం దానికి గడిచింది ఇంకా ఈరోజు ప్రాణం పోవాలి దేహం పడిపోవాలి ని ఆయన అలా చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారట ఎందుకనంటే ఈయనకి సేవ చేయడానికి ఎవరైతే రోజు ఇది కడిగి తుడిచి చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాడో అలా ఉండిపోయాడు ఆయన ఆయన అరుణాథలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడట పూజ చేసుకురావడానికి ఈయన గురించి ఈయనొచ్చేదాకా అలాగ నవ్వుకుంటూ కూర్చున్నారట ఆయన ప్రాణం అలా వేగపట్టుకున్న దేహంతో ఇతను వచ్చిన తర్వాత అతను అది అన్ని బాగైపోతాయి స్వామి మీరు మాకుంటారు స్వామి మీరు ఎక్కడికి వెళ్ళరు స్వామి అంటే అప్పుడు వాటి చేపట్టుకుని ఇంగ్లీష్లో అంట్యాంక్స్ అంటారు ఇంతకాలం దీనికి సేవ చేశావు కదా మీరు నెలా పిడుచుకుంటాను ఇదొక్కటే నేను అలా చేతులు రెండు దగ్గర పెట్టుకుని దేహం విడిచిపెట్టారు దాంతో ఆయన ఉపాధి విడిచిపెట్టారు అది మహర్షి యొక్క సంగ్రహం ఆయన ఎవరి కోసం బ్రతికారండి దీనికోసం ఈరోజు ఆయన తపస్సుతో వచ్చినటువంటి వాంగ్మయాన్ని మనం చక్కగా నిలుపుకునే ప్రయత్నం చేద్దాం ఆ స్థితిలో ఉందాం వెన్నిటినీ పక్కకు పెట్టి హాయిగా స్థితిని మీరందరూ పొందాలని మీరందరికీ కలగాలని ఆ మహర్షిని మనస వాచ కర్మణ ప్రార్థిస్తూ మీకు చెప్పగలిగే భాగ్యం నా గురువు ఆ తల్లి అలాగనే అమ్మవారు మహర్షి అందరూ కలిగింది स्वस्ति प्रजाभ्य पिपाता महिमहिषा गोब्राह्मणे शुभमस्तु निोकासमस्ता सुखिभव काले वर्ष तोर्जन्य पृथ्वी सषालिनी देशोय क्षोभरहित ब्राह्मण सो निर्भया अपुत्रिन सं पुत्रिण सौत्रिण अधना सधना सीवंत शरदा शतम असोमा सद्गम तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओं पूर्णमद पूर्णमद पूर्णात्द्यते पूर्ण से पूर्णमादा पूर्णमेवशिष्य ओं शा सकल उपनिषत्ल उपदेश భారతీయ వాంగ్మయాలకు సంపూర్ణమైనటువంటి ప్రతిబింబంగా పరిగణించవచ్చు వేదాలు శాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు కావ్యాలు నాటకాలు అలంకారాలు ఇలా విస్తృతంగా అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి భారతీయ వాంగ్మయాలన్నింటినీ కూడా దర్శించిన ఋషులు ఏ కర్మ భక్తి యోగము అనేటువంటి అంశాలని మనకు చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ కూడా అంతఃకరణ శుద్ధికి చక్కటి మార్గదర్శకాలుగా పేర్కొని జ్ఞానమే మోక్షానికి హేతు అనేటువంటి ప్రధానమైన అంశాన్ని ఈ ఉపదేశ సార ద్వారా రమణ మహర్షుల వారు ఆ వాంగ్మయాల యొక్క సారాంశాన్ని మనకు అందిస్తున్నారు కర్తురాజ్ఞేయ ప్రాప్యతే ఫలం అంటూ ఒక పరమాత్మ అవగాహన ఈ ప్రకృతికి ఎంతైనా అవసరమని ఈ ప్రకృతికి అధిష్టానభూతమైనటువంటి ఆ పరమాత్మ कारणम प्रकृति नू चवरी आरमात्म यदार गर्तिमें जीवड़ की गम्यम लक्ष्यम उपदेश स